ప్రేస్తులాడందరికీ కళ్ళ మూసుకు పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగరుడా సర్పశక్తిమంతుడా రూపామయుడ మహోన్నతుడా అన్ని కాలంలో అన్ని స్థలంలో ఎందు ఏకరీతిగా ఉన్న వాడవు మారని దేవుడవు మార్పు దేవుడవు నీక పరిశుద్ధ నామములకే స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఇంతవరకు ప్రభ నీక దెక్కలు చాటిన మమ్మల్ని కాపాడినవు రక్షించినవు స్వస్థపరిచినవు నీ మమ్మల్ని పోషించిన దేవుడు మమ్మల్ని ప్రభ గాయంలను కట్టి ప్రభ స్వస్థతనిచ్చిన దేవుడో నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎడబాయని నీ యొక్క ప్రేమను నీ యొక్క కృపను బట్టి నీకు వేలాది వేల వందనాలు ప్రభ మమ్మల్ని విడవని దేవుడో ప్రభ నీ యొక్క మమ్మల్ని చెక్కుకొని దేవుడో పేరు మమ్మల్ని పిలిచిన దేవుడో మా కుడి చేతికి పట్టుకొని నడిపిస్తున్న దేవుడో నీకు వందనాలయ్యా పరిశుద్ధాత్మ శక్తి చేతి మమ్మల్ందరినీ నింపినావు ప్రభ నతండి కొత్త సంవత్సరంలో కూడా ప్రభ మమ్మల్ని నీకు కృపలో ప్రభ నడిపిస్తున్నావు కృప వెంబడి కృప పొందుటకు ప్రభ నతండి మమ్మల్ని కనికరించు దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎన్ని ప్రభన గొప్ప కార్యములు మా జీవితంలో చేసినాడు ప్రభు ప్రతి ఒక్క కార్యంని బట్టి నీకు వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన మా ప్రభుడవు మా ప్రియుడవు మా రక్షకుడవు నీ మమ్మల్ని భద్రపరచువాడవు న తండ్రి సైన్యములకు అధిపతి అగు అను నామమును ధరించిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క యుద్ధం చేయుటకు ప్రభాని యొక్క శక్తిని మాకు ఇచ్చిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసీ నతని పరిశుద్ధాత్మ కారిం మా యొక్క జీతంలో నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ నడిపించండి నా ప్రభా నతని ప్రతి నతండి సమస్యల నుంచి ప్రభ మమ్మల్ని విడుదల పరిచిన దేవుడు ప్రభ ఈ సాయంత్రం మోకాధించి ప్రభాని యొక్క పరిశుద్ధ సన్నిధానంలోని యొక్క వాక్యం వినటకు హృదయంలో నాయత పరచండి వినగలిగిన ప్రభ చెవులు ప్రభ గ్రహించగలిగే మనస్సును దయచేయండి పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి ఒక్క బిడ్డను రీతిగా మీకు రెండంతలు ఆత్మ చేత అభిషేకించండి అగ్ని స్వరూపడా నీ అగ్ని చేత మమ్మలు ముద్రించండి నీ యొక్క కృపలో ప్రతి పేరు పేరున జ్ఞాపకం చేసుకుని కుటుంబాలలో ప్రభ ఆశ్చర్యకారి జరిగించండి ఏసే ఈ ఈ సాయంత్రకాల సమయం ముందు నా తండ్రి మాట్లాడనయ్యున్న వాక్యంని బట్టి నీకు వందనాలు నా ప్రభ మాతో సరిగ్గా నా తండ్రి మాట్లాడే దేవుడు నా తండ్రి స్పష్టంగా సూటిగా మాట్లాడే దేవుడు మీకే వందనాలు మీ యొక్క వాక్యం బట్టి వందనాలు ప్రతి ఒక్క బిడన్ ప్రభాదిని సిద్ధపరచండి సమస్త ఘనత మహిమ ప్రభావం మీ పరిశుద్ధ నామంకి చెల్లిస్తూ ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ నిరంతరం నితో నిజీల ఆశనన్నిలబ్రతికించు చున్నది నిరంతరం నితో నిజీల ఆశనన్ని లా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వర ఏ సయ్యా సర్వస్వమా ఏ సయ్యా నా ప్రాణేశ్వర ఏ సయ్యా సర్వస్వమా నిరంతరం నితో నిజీ చానే ఆశన్రతికించుచున్నది నిరంతరం నితో నిజీల శ నన్నిలా బ్రతికించుచున్నది చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించాను చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని నీ మహిమా నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమా నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీరా కడకై నిరంతరం నీతోనే జీవించాలనే శనన్నిల బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్ని లా బ్రతికించుచున్నది నీ రూపము నేను కోల్పోయినా నీరక్తముతో కడిగి తివి నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగి తివి నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ నేను మారాలని పరిశుద్ధాత్మవరములతో అలంకరించుచున్నావు నీరాకడకై నిరంతరం నితోనే జీవించాలనే శ నన్నిల బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్ని ల బ్రతికించుచున్నది తొలకరి వార్షపు జల్లులలో నీ పొలములోనే నాటి తివి రి వార్షపు జల్లులలో నీ పొలములోనే నాటి తివి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధ పరచుచున్నావు నీరా కడకై నిరంతరం నీతో ని జీవించాలనే శనన్ని ల నా ప్రాణేశ్వర ఏ సయ్యా నా సర్వస్వమా సయ్యా నిరంతరం నీతో ని జీవించాలనే ఆశ నన్ని లా బ్రతికించుచున్నది జుంటతేనే దారల కన్నా ఏ సునామ మే మధురం ఏ సైయస్ అన్నిధినే మరువ జాలను జుంటెతేనే దారల కన్నా ఏ సునామ మధురం ఏ సైయస్ అన్నిధినే జీవిత కాలమంతా ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా జీవిత కాలమంతా ఆనందించేదా ఏ ఆరాధించేదా జుంటతేనే దారల కన్న ఏస్తున్నా మమ్మే మధురం ఏసయ్య సన్నిధినే మరువ జాలను ఏ సయ్య నామే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా ననువుంచి ఏ సయ్య నామమే బహుపూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నను ఉంచి నన్నెంతగానో దీవించి జీవ ఉటలతో ఉజ్జీవింపజేసేనే నన్నెంతగా నా దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసేనే జుంటతేనే దారల కన్నా ఏ సున్నా మమే మధురం ఏ సయ్య సన్ని దినే మరువ జాలను ఎసయ్య నామమే బలమైన దుర్గము తోడై నిలిచి క్షేమముగా నను దాచి ఎసయ్య నామే బలమైన దుర్గము నాతోడై నిలిచి క్షేమముగా నను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లే కన్నాళ్ళతో ఉత్తేజింపజేసేనే నన్నెంతగానో కరుణించి పవిత్ర లే కన్నాళ్ళతో ఉత్తేజింపజేసేనే జుంటతేనే దారల కన్నా యేసు నామమే మధురం ఎసయ్య సన్నిధినే మరువ జాలను ఎసయ్య నామే పరిమలా తైలము నాలో నివసించి సువాసనగా నను మార్చి ఎసయ్య నామమే పరిమలా తైలము నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో రేగింపజేసి గాన ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసేనే జుంటతేనే దారల కన్నా ఏసునామ నామమే మధురం ఏ సైయస్ మరువజాలను మరువ జాలను జుంటతేనే దారల కన్నా ఏసునామ మే మధురం ఏ సైయస్ అన్నిధినే మరువ ఆనందించేదా ఏ ఆరాధించేదా నా జీవిత కాలం ఆనందించేదా ఏ సయ్యనే ఆరాధించేదా జుంటతేనే దారల కన్నా ఏ సున్నా మమే మధురం ఏ సైయస్ అన్ని దినే జుంటతేనే దారల కన్నా ఏ సున్నా మధురం ఏ సైయస్ అన్ని దినే మరువ జాలను ఏ సైఎస్ అక్క ప్రైజ్ లాడు మహాగనుడ మహోన్నతుడ తేజమయ పరిశుధుడా నిఘనమైన నామానికి కొటాను కొట్ల నమస్కారాలు వంద స్తోత్రాలు దేవా గడిచిన కాలమంతా నా ప్రభు నీ దయ రెక్కల నెల మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి మీకెంత వంద నాలుగు స్తోత్రాలు దేవా కన్న తండ్రి మీకు వంద నాలయ్య మమ్మల్ని అందరినైనా ఇటీ రీతిగా సమకూర్చినైనా పాటల ధర నామాన్ని మహిమ పరుచుకున్నారు ప్రార్థన ధర నా తండ్రి నీ పరిశుద్ధ ఆత్మీయమని తండ్రి ప్రార్థించకు నీ కృప గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి వాక్యంలోకి వెలిచుండగా అల్పురాలను అయోగ్యాలను దేనికి పనికి దాని ప్రభావ కొట్టి పాత్రను తండ్రి ఈ ఖాళీ పాత్రల నాయన నీ యొక్క తండ్రి జీవవాకులు నింపి నాలోకి మాలోకి రండి నాయనా మా హృదయమని సింహాసనం మీద మీరుండండి ప్రభావ మాలో మీరుండి మా అందరితోనైనా నాతో కూడా మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు పరిశుధనామడి వేడుకుంటున్నాను పరమచండ్రి ఆమె అపోసుల కార్యము పదిహేడో అధ్యాయము ఇరవై మూడో వచనం ఇక్కడ అపోసులైన పౌలు ఏదెన్సు బ్రాహ్మ ఏదెన్సు వారి దగ్గరికి వెళ్ళినట్టుగా ఇక్కడ అపోసులైన పౌలు చెప్తున్నాడు అపోసుల కార్యము పదిహేడో అధ్యాయం ఇరవై మూడు వచనము ఇరవై మూడో వచనం ఫస్ట్ పైనల్ అయిన్ చదువుతున్నాను ఏదెనుసు వారులారా మీరు సమస్త విషయములలో అతి దేవ భక్తి వారై ఉండున్నట్లు నాకు కనబడుచున్నది నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుతుండగా ఒక బలిపీఠము నాకు కనబడేను దాని మీద తెలియబడిన దేవుని కానీ వ్రాయబడి ఉన్నది అంటే ఇక్కడ ఏదెనుసు వారులంట వారి ఒక తెగులు వచ్చిన్నదంట ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తెగులు ఆగిపోవడానికి మేమేం చేయాలని వాళ్ళు ఎన్నెన్నో వాళ్ళు చేసే చేసేసి బలులు బలు అప్పటి కాలంలో కొంతమంది బలు చేసే బలు అర్పించేవారు కదా అట్లా అర్పించడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంట ఆ తెగులు ఆగిపోవడానికి తెలియబడని దేవుడు బలిపీఠం ఒకటి కట్టించున్నారంట కట్టించినప్పుడు ఆ ఎక్కడైతే కొన్ని బలిపీటాలు కట్టించుకుంటా ఏ బలిపీపీపీపీఠం దగ్గర మనము బలి అర్పిస్తామో అక్కడ కనుక ఆ తెగులు ఆగిపోతుందో మనం బలి అర్పించినప్పుడు అప్పుడు మనకి ఈ ఏ బలిపీఠం దగ్గర మనము ఆ బలి అర్పిస్తామో అక్కడ తెగులు ఆగిపోయినప్పుడు ఈ బలిపీఠం దగ్గర ఇది ఇదే దేవుడు మనకని వాళ్ళొక నిర్ణయం పెట్టుకున్నారనమాట అయితే అక్కడ పౌలు వెళ్ళి ఏం చేసిన నేను దేవుని స్వార్థ ప్రకటించాలి అని ఆ గ్రామం అంతా సంచరిస్తున్నాడంట సంచరించినప్పుడు వాళ్ళకు సువార్త చెప్పడానికి పౌలు సంచరించినప్పుడు ఈ తెలియబడని దేవుడు పౌలుకు కనబడిందంట కనబడినప్పుడు వాళ్ళకు ఈ పౌలు చెప్తున్నాడు తెలియబడని దేవుని ఇక్కడ ఇరవై మూడు వచ్చిన నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను మీ దేవతా ప్రతిమలను చూచు ఒక బలిపీఠము నాకు కనబడను దాని మీద తెలియబడిన దేవుని కానీ వ్రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేనియంద భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రకటించుతున్నాను అని ఇక్కడ పౌలు వారికి ఏజెన్స్ వారికి చెప్తున్నాడను చెప్తున్నాడు మీరు తెలియక మీరు దేని ఎందు విశ్వసించుతున్నారు మీరు దేనియందు మీరు భక్తి చేస్తున్నారో ఆ భక్తి నేను చెప్తున్నాను మీరు తెలియక దేని ఎందు ఆ దేవుని గురించి నేను మీకు చెప్తున్నానని పౌలు వారికి ఏదైనా వారికి స్వార్థ ప్రకటిస్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ఇరవై నాలుగో వచనంలో జగత్తు అందరి సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికినే ప్రభు అయ్యున్నందున అస్తకృత అస్తకృత్యములైన ఆలయంలో నివసింపడు ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు గనుక తనకు ఏదైనా పొదువ ఉన్నట్లుగా మనుషుల చేతిలో సేవింపబడువాడు కాడు అంటే ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే హస్తకృతైన ఆలయంలో నివసింపడు అంటే మనుషులు కట్టిన ఒక గృహంలో కానీ గుడులలో కాని దేవాలయంలో కానీ నివసింపడు ఆయన సర్వభూనుడై ఉన్నాడు ఆయన సర్వసుకర్త గనగా ఆయన మనం నిర్మించుకున్న ఆలయాలలో ఆయన నివసింపడు అని ఇక్కడ వాళ్ళకు సువార్త ప్రకటిస్తున్నాడు సువార్త ప్రకటించి సువార్థ ప్రకటించి మీరు తెలియక దేని అందు విశ్వసి నేను దానే మీకు చెప్తున్నానని పౌల్ ఇక్కడ సువార్థ వాళ్ళకి ప్రకటిస్తున్నాడు ప్రకటించినప్పుడు ఇక్కడ ఐదో ఇరవై ఐదో చూస్తున్నాను ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్యను దయచేవాడు గనుక తనకు ఏదైనా కొద్దు ఉన్నట్లు మనుషుల చేతిలో సేవింపబడేవాడు కాడు మరియు యావత్ భూమి మీద కాపురంకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురోము అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారికి నివాస స్థలం యొక్క పొలిమరను ఏర్పరచను ఆయన మనలో ఎవనికిని దూరంగా ఉండువాడు కాడు అంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు మీరు తెలియక ఎందుకు దేని ఎందో దేని మీరు ఇట్లా చేస్తున్నారు ఆయన మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి అని దేవుని గురించి వాళ్ళకి ప్రకటిస్తున్నాడు అనమాట ఏజెన్స్ వారికి వారు తెలియక దేవుని ఎందు భక్తి చేస్తున్నారో వారికి వారికి దేవుని గురించి ప్రకటిస్తున్నాడు అయితే ఈ పౌలు పౌలు కుస్వార్థ ఆ ప్రకట వాళ్ళకు చెప్పడానికి పౌలు ఒక అవకాశాన్ని ఎత్తుకుంటున్నాడు నేను వీళ్ళకి ఎలాగా చెప్పాలంటే వాళ్ళు చేసే భక్తి గురించే ఆ వాళ్ళ దేవుడు వాళ్ళు ఒక బలిపీఠాలు కట్టుకున్నారు అక్కడ కట్టుకొని వాళ్ళు తెలియబడిన దేవుడు అక్కడ రా కదా స్పష్టంగా వాళ్ళు అక్కడ బలిపీఠం కట్టికొని వాళ్ళు తెలియబడక దేని మీరు విశ్వసిస్తున్నారు నేను దాన్నే ప్రకటిస్తున్నాడు ఆయననే ప్రభు అయినా యేసుక్రీస్తు అని వాళ్లకు ప్రకటించి వారిని దేవుని వైపు మళ్లించడానికి పౌలు వారిని వారికి స్వార్థ ప్రకటిస్తున్నాడు అనమాట ఇరవై వచనం చదువుతున్నాను చూడండి కాబట్టి మనము దేవుని సంతానం మనుషుల చమత్కారుల సంకల్పము వలసబడిన బంగారం నైను రాతినైనను దేవత్వం పోలి తలంపకూడదు అంటే మనము దేవుని సంతానము ఆయన మన తండ్రి అయి ఉన్నాడు దేవుడు మన పుట్టించున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కారుల సంకల్పంన మలసబడి బంగారం నైనను వెండినైనను రాతి నైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు అంటే ఇప్పుడు కొంతమంది మామూలుగా సబ్బోస్ చెప్తున్నాను ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం కూడా లోకంలో ఉన్నప్పుడు ఎన్నో పూజలు పునస్కారాలు చేశాము అక్కడ మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది ఒక దగ్గర ఒక కొంచెం కాస్ట్లీ అయితేనేమో కొంత ఒక్కొక్క దగ్గర బంగారు కిరీటాలు ఒక్కొక్క దగ్గర ఒక గుళ్ళలో ఒక ఇప్పుడు ఒక బొమ్మలు ఒక విగ్రహం ఉంటది కాబట్టి ఒక విగ్రహం మనం దానికి మొక్కి వచ్చినప్పుడు దేవుడే మనం సృష్టించాడు మనము సృష్టించుకొని అక్కడ పెట్టి మనం ఇది దేవుడని మీరు ఎట్లాగా నమ్ముతున్నారు మీరు ఎట్లా విశ్వసిస్తున్నారు ఆయన దేవుడు మనల్ని చేస్తున్నాడు దేవుడు మనం చేసుకొని దేవుని మొక్కటం కాదు ఆయన మనల్ని చేస్తున్నాడు కాబట్టి మనము మనల్ని చేసిన దేవుని మనం విశ్వసించి ఆయన ఆయనను నమ్ముకోవాలని ఇక్కడ చెప్తున్నాడు అనమాట దేవుడు ఇక్కడ స్పష్టంగా ఉంచాడు బంగారం నేను వెండినైనాను రాతి పోలి ఉండదని తలంపకూడదు ఉన్నదని తలంపకూడదని మాట్లాడుతున్నాడు కాబట్టి ఏదైనా వారికి పౌరు స్వార్థ ప్రకటిస్తున్నాడు వాళ్ళ మనసు కష్టపెట్టక బాధ వారికి స్వార్థ ప్రకటిస్తున్నాడు వాళ్ళు తెలియక దేని విశ్వాసం ఉంచారో దానినే ప్రకటించుతున్నాడు ప్రకటించినప్పుడు వాళ్ళు ఒక పడ్డారు నిజమే కదా అన్నట్లు వాళ్ళ ఆలోచనలో దేవుల్లోకి వచ్చినట్టుగా మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అదే అపసుల కార్యము అదే అపసుల కార్యము పదిహేనో అధ్యాయము పంతొమ్మిదో వచనం పౌలు స్వార్థను ప్రకటించడానికి అన్యజనుల ఎదుగుటికి వెళ్ళినప్పుడు స్వార్థ ప్రకటించడానికి వాళ్ళ మనసును నొప్పించక వాళ్ళ మనసును నొప్పించక వాళ్ళ హృదయాలను బాధ దేవుని స్వార్థ ఎలా ప్రకటిస్తున్నాడో మనం ఇక్కడ పరిశీలన చేద్దాము పదిహేనో అధ్యాయము అపోస్త కార్యం పదిహేనో అధ్యాయము పంతొమ్మిదో వచనం జరుగుతున్నాను కాబట్టి అన్య జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనసు కష్టపెట్టక మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవాలని నా అభిప్రాయం అని చెప్తున్నాడు ఇప్పుడు అన్న జన్లు దేవుళ్ళకి రావాలంటే మనం ఏం చేయాలి అని ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అన్న జన్ల తిరుగు తిరుగుచున్న వారికి మనము క కష్టపెట్టక విగ్రహాలకు సంబంధించిన దాన్ని తినొద్దు ఇప్పుడు ఒక వ్యక్తి స్వార్థ ప్రకటిస్తున్నాం యేసు ప్రభు మీరు యేసు దగ్గరికి వెళ్తున్నారు కదండి మీ దేవుడి దగ్గరికి మమ్మల్ని రమ్మంటారు మీ దేవుడి దగ్గర ఏదన్నా ఇస్తే మమ్మల్ని తినమంటారు మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏం తిన్నారు కదా అని మనల్ని చాలా మంది నన్ను అయితే చాలా మంది ప్రశ్నించింది ప్రశ్నించినప్పుడు ఏమ కొంతమంది ఏమంటారు కొంతమంది దానితో ఏకీపించవచ్చు వాళ్ళ వాళ్ళని దేవుళ్ళకి రావాలంటే మనం కూడా మేము తింటామని చెప్పచ్చు అంటారు కానీ నేనైతే దానికైతే ఒప్పుకోలేదు ఎందుకంటే దేవుడు ఇక్కడ బైబుల్లో స్పష్టంగా రాసున్నాడు విగ్రహము సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దాన్ని రక్తమును విసర్జించమన్నాడు అయితే పౌలు ఏదైతే చెప్పి ఉన్నాడో పరశుద్ధాత్మ దేవుడు అక్కడ వీరికి సపోర్ట్ చేశాడంటారు ఇక్కడ కింది వచనములు అదే అపస్వ కార్యం పదిహేను అధ్యాయము ఇరవై వచనం చదువుతున్నాడు విగ్రహంలో కర్పించిన వాటిని రక్తమును గొంతు చంపిన దానిని జారత్వమును విసర్జింపవాలని ఈ అవశ్యకమైన వాటి కంటే ఏ భారము మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను అంటాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కూడా పౌలు చెప్పిన మాటకు పరిశుద్ధాత్మ కూడా సహకరించాడంట పరిశుధాత్మ పరిశుద్ధాత్మ అంటే దేవుడు వీళ్ళు ఏదైతే దేవుని ముందు ఉంచి ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ కూడా అక్కడ ఏకీభవించాడంట ఏకీభవించినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మకును మాకును తోచిందాడు ఇప్పుడు ముగ్గురు కూర్చొని డిస్కషన్ చేస్తున్నారు అక్కడ చేసినప్పుడు ఏం జరుగుతుంది మనం చేసినప్పుడు మనం ఇప్పుడు ముగ్గురు కోసం ఒక ఒక సమస్య కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రవ సమస్యలో ఈ సమస్య గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ఈ సమస్య మాకు ఎట్లాగా నువ్వే మాకు తెలియజేయంటే ఆ ముగ్గురు చేసిన ఆ ముగ్గురు ఒక ఒక సమస్య కోసమే ప్రార్థన చేస్తారు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఒక ప్రేరేపణించడం అనుకుందాం అట్లాగా ఇక్కడ పరిశుద్ధాత్మక అంటే దేవుని కూడా ఈ యొక్క నాలుగు విషయాలలో దేవునికి తోచింది మాకు కూడా మాకు తోచినట్లే దేవుడు మాతో పాటు ఆ దేవుడు కూడా మాతో పాటు ఏకీభూించడని ఇక్కడ పౌలు చెప్తున్నాడు అయితే వాళ్ళ మనసు కష్టపెట్టక ఈ నాలుగు విషయాలలో మనం విసర్జించాలని చెప్తున్నాడు ఒక వ్యక్తి దేవుళ్ళనికి వచ్చినప్పుడు మనము ఫస్ట్ వారికి దేవుని గురించి చెప్తాం చెప్పినప్పుడు మీరు సరేనా మీరు అన్ని ఇప్పుడు బొట్టు ఒకవేళ బొట్టు విషయంలో కొంతమంది భర్తలు ఒప్పుకోరు అంటే పెట్టుకోవచ్చు అది పెట్టుకున్న ద్వారా పాపం ఉందని ఎవరు అనడానికి వీల్లేదు నువ్వు బొట్ట పెట్టుకోమని నీ మెడలో ఉన్న మంగళసూత్రం అవన్నీ తీసామని ఎవరు చెప్పరు అది ఎవరెవరు ఇష్టం కాకపోతే ఒక వ్యక్తి దేవుని నమ్ముకొని మారు పొంది రక్షణ బాక్షణలోకి తర్వాత తను కొంచెం కొంచెం కొంచెం కొంచెం దేవుని గురించి తెలుసుకుంటుంది అనమాట తెలుసుకున్న తర్వాత మనం వారికి వారు కొత్తగా వాళ్ళు ఒకవేళ ఫ్యామిలీలో ఒకరు నమ్ముకున్నారు మిగతా వాళ్ళందరూ నమ్ముకోలేదు నమ్ముకున్నప్పుడు ఏం చేస్తారు అందరూ ఇప్పుడు సపోజ్ నేనున్నా ఇప్పుడు నా కుటుంబంలో మేము ఒక్కరిమే నమ్ముకున్నాం మా ఫ్యామిలీలో అందరూ విగ్రహార్థం చేసేవాళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే మీరు పదార్థంలో దేంట్లో కూడా ఏకీ ఉంచారని అంటారు లేదు అట్లా ఏం లేదు సరే మీరు చేసుకునేది మీరు చేసుకోండి అని మేము చెప్తాం చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు అంటే మేము పెట్టింది మీరు ఖచ్చితంగా తినాలంటారు ఇప్పుడు మనం వాక్యానికి సపోర్ట్ ఇవ్వాలా వాళ్ళ మాటకు లోబడాలా అదొక ప్రశ్నార్థకమే అయితే ఇక్కడ పౌరు భక్తుడు ఏమంటున్నాడంటే ఈ నాలుగు విషయాల్లో మీరు జాగ్రత్తగా జాగ్రత్త చూసుకోండి ఇక్కడ పౌరు భక్తుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు అయితే వాళ్ళు వాళ్ళ మనసు ఒక మనిషి రక్షణలోకి బాపి రక్షణ మారు మనసులోకి నడిపియాలంటే వాళ్ళ మనసు కష్టపెట్టకుండా ఈ నాలుగు ఈ నాలుగు విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోండి రక్తం తినద్దు విగ్రహాల సంబంధ విగ్రహ అర్పితం తినొద్దు గొంతు తీసుకు చంపిన దాన్ని తినొద్దు విసర్జించాల అని ఈ నాలుగు విషయాల్లో జాగ్రత్తగా చెప్పాల బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధించాల మరి వారికి చెప్పకుండా సరే మీరు అన్ని తిన్నంటే వాళ్ళ ఆత్మ వాళ్ళ వాళ్ళ ఆత్మకు ఉత్తరవాదులము నేనే అవుతాను కదా ఒక ఆత్మ రక్షణకి రావాలంటే నువ్వు అన్ని చెయ్యి నువ్వు అన్ని తిను నువ్వు వేసు ప్రాబ్లోకి రావాలంటే వాళ్ళ ఆత్మ ఇప్పుడు వాళ్ళ ఆత్మకు ఎవరు ఉత్తరవాదులు చెప్పినా నేనే అవుతాను కదా కాబట్టి వారికి ఖండితంగా చెప్పాలా ఎట్లా చెప్పాలంటే ఈ నాలుగు విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాల ఈ నాలుగు విషయాల్లో మాత్రం గొంతు పిసి ఇక్కడ ఏమంటాడు విగ్రహ విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును జారత్వం అంటే వ్యభిచారం గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించాల ఈ నాలుగు విషయాలు ఈ నాలుగును విసర్జించాల ఒక వ్యక్తి ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి దేవుణ్ణానికి మనం కూడా దేవుని భక్తి మన భక్తి చేసే ప్రతి ఒక్కరికి కూడా మనకు నాలుగు విషయాలు వర్ధిస్తాయి అనమాట ప్రతిరోజు ప్రార్థన జీవితం ప్రతి సండే దేవుని సన్నిధికి వెళ్ళటం వాక్యం ధ్యానించడం మన సాక్షి జీవితం ఈ నాలుగు విషయాలు ప్రతి దేవుళ్ళలోకి వచ్చిన ప్రతి బిడ్డకు ఇవి ఇంపార్టెంట్ అనమాట మనకు ప్రార్థన జీవితం లేకపోయినా పరిశుద్ధంగా మన సాక్ష్యం సరిగ్గా లేకపోయినా మనం ప్రతి సండే దేవుడి సన్నిధికి వెళ్ళకపోయినా మనము మరలా లోకంలో కాల్సే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే దేవుడికి దగ్గరై దగ్గర అవుతే మనల్ని దూరం ఎవరూ చేయలేరు మనం దేవునికి దూరం అవుతుంటే రాను రాని రాను రాను మన భక్తి జీవితం అనేది చల్లారిపోతుంది కాబట్టి మనం ప్రార్థన జీవితము వాక్య ధ్యానము ప్రతి సండే దేవుని సన్నిధి దేవుని సన్నిధిలో బాలల్లో పాలు పంపులు పొందడం మన సాక్షి జీవితం మన క్యారెక్టర్ సరిగా ఉండాలి మన క్యారెక్టర్ సరిగా లేకపోతే మనం ఆత్మను రక్షించాలంటే నీ జీవితమే సరిగ్గా లేదు మాకేం చెప్తారని వాళ్ళు అంటారు కాబట్టి ఇక్కడ పౌరులు చెప్తున్న మాట ఆ నాలుగు విషయాల్లో ఒక వ్యక్తి రక్షణలోకి వచ్చిన వ్యక్తి ఆ నాలుగు విషయాలు ఎంత జాగ్రత్తగా ఉండాలో మనము దేవుల్లోకి వచ్చిన వ్యక్తులను కూడా మనం కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలా వాక్య ధ్యానం కలిగి ఉండాలా మంచి సస్సార్షం కలిగి మనం ప్రతి దేవుని సన్నిధికి వెళ్ళగలిగే వారిగా ఉండాలి కాబట్టి ఈ నాలుగు విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉంటే మన భక్తి జీవితంలో ఎక్కడ కూడా ఎఫెక్ట్ అనేది రాదన్నమాట కాబట్టి దేవుడు చెప్తున్న మాట దేవుడు చెప్తున్న పౌలు చెప్తున్న మాట ఈ నాలుగు విషయాల్లో దేవుల్లోకి వారు ఈ నాలుగు విషయాలు విసర్జించి ఉండాలని దేవు ఇక్కడ అపోసులైన పౌలు చెప్తున్నాడు ఏదెనుసు వారికి స్వార్థ ప్రకటించాడు మీరు తెలియక దేనివేందు మీరు దైవభక్తి కలిగి ఉన్నారో నేను దానిని ప్రకటించుతున్నానని వారికి చెప్పాడు అదే అపోసుల కార్యము ఇర్మియా ఇర్మియా పదిహేడో అధ్యాయము సారీ ఇర్మియా పద్దెనిమిదో అధ్యాయము మొదట వచనము చదువుతున్నాను యహోవ ఎద్దను ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము అక్కడ నా మాటలు నీకు తెలియజేతను నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయి చుండెను కుమ్మరి జిగట మట్టిలో చేయిచున్న కుండ వాణ్ణి చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తన యుక్తమైనట్టుగా దానితో మరి కుండ చేశాను అయితే ఇక్కడ ఇర్మియాతో మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు వెళ్ళి కుమరి ఇంటికి వెళ్ళు నేను అక్కడ నేను నీకు ఒకటి చూపించాలనుకున్నాను దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అయితే ఇర్మియా ఒక కుమ్మరింటికి వెళ్ళమన్నప్పుడు ఎరిమియ లేచి అతని ఇంటికి వెళ్ళగా కుమ్మరి కుమ్మరి ఒక కుండ చేయాలంటే ఆ యొక్క మట్టి తీసుకొచ్చి ఆ మట్టి మొత్తము గడ్డలు గడ్డ గడ్డలు తీసుకొచ్చి అది మెత్తగా పగల పగలగొట్టి దాంట్లో రాళ్ళు కానీ గాజు పెంకులు ఏమీ లేకుండా అది మొత్తం క్లీన్ ఆ మట్టి మొత్తం జల్ జల్లెడబడతాడు ఆ మట్టిని మెత్తగా ఒక ముద్దగా చేస్తాడు చేసినప్పుడు ఆ కుమ్మరి అంట సారె మీదకి ఎక్కిచ్చి ఆ కుండ చేసేటప్పుడు ఆ కుండ అంట విడిపోతుందంట విడిపోతుంటే ఆ కుండ విడిపోతుందని కుమ్మరి ఆ కుమ్మరి ఏం చేసి తీసి పక్కనే వేయడంట ఆ ఆ ముద్ద మరలా తీసి మరలా నీళ్ళు పోసి మరలా మెత్తగా పిసికి మరలా సార మీద ఎక్కిస్తాడంట ఆ కుండ రెడీ అయినంత వరకు ఆ కుమ్మరి ఆ మట్టి ముద్దను తీసి పారవేయడంట ఇక్కడ అంటున్నాడు దేవుడు నాలుగవ చనంలో అంటున్నారు కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను అయితే విడిపోయింది కుండ విడిపోయిన దాన్ని తీసి పక్కనే వేయలేదు అయితే మరలా తీసుకొని అది మరలా ముద్ద చేసి మరల దాని సారి మీదకి ఎక్కించి యుక్తమైన అంటే ఒక మంచిగా కూజ లాగను కుండా లాగనో ఒక యుక్తమైన దానితో మరి కుండ చేశాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఐదో వచనం చదువుతున్నాను అంతటి ఎహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెల్లవిచ్చను ఇస్రాయేలు వారు లారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా అని అంటున్నాడు ఇదే ఎహోవాకు జగటమన్న కుమరి చేతిలో ఉన్నట్లుగా ఇస్రాయేళ్లు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు మన ఆయన చేతిలో ఉన్నామంట ఒక కుమ్మరి తన చేతిలో ఉన్న మట్టి ముద్దనే అది విడిపోయినప్పుడు ఈ మట్టి ముద్ద నాకు సహకరించట్లేదని ఆ మట్టి ఆ కుమ్మరి చేయకుండా ఉండలేదు అయితే దేవుడు దేవునికి కొంతమంది ఒక్కొక్కసారి దేవుడు అందుబాటులో కొంతమందికి వచ్చినప్పుడు దేవుడు అందుబాటులోకి వచ్చిన వారిని తీసుకొని వాడుకుంటాడు కొంతమందికి కొందరి మీద దేవునికి ఎన్నెన్నో ఆశలు ఉంటాయి ఈ వ్యక్తి నా చేతిగా నా చేతిగా నాకు ఈ వ్యక్తిని వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవునికి అందుబాటులో ఉన్న వారిని వాడుకుంటున్నాడు దేవునికి అందుబాటులో లేని వారికి దేవుని ప్రణాళిక ఎవరి మీద అవుతుందో ఆ వ్యక్తి కనుక నాకు అందుబాటులోకి వస్తే నేను అతని ఆ వ్యక్తి నేను వాడుకోవాలని దేవుడు ఆశపడతాడు కాబట్టి కుమరి కుండను చేసినట్లు నేను వారికి చేయలేనా అని దేవుడు మన ఆయన ఇక్కడ ఏడో వచనం ఆరో వచనం నుంచి ఏడో వచనం పైనలైన్ చదువుతున్నాను ఇస్రాయేల్ వర్లారా మీరు నా చేతిలో ఉన్నారు అంటున్నాడు దేవుని చేతిలో మనం ఉన్నాం ఆయన మనల్ని ఇడిచే ఇడిచిపెట్టే దేవుడు కాదు విడబాసే దేవుడు కాదు కాబట్టి కుమ్మరికి చేసినట్లు నేను మీకు చేయినా అంటున్నాడు అదే ఇర్మియా ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం చదువుతున్నాను నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయి సుత్యం వంటిది కాదా అంటున్నాడు దేవుడు దేవుని మాట అగ్ని అయి బండలను బద్దలు చేయు సుత్నై ఉన్నది ఎహోవాకు బయలు వెళ్ళను అది కార్యము జరిగించకుండా తిరిగి వచ్చునా అంటాడు దేవుడు దేవుడు ఎన్నో సంవత్సరాల కిందటం ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని దేవుడు అంటున్నాడు ఆయన రాకడా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు కానీ దేవుడు వస్తున్నాడా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఇంకా లోకంలో అనేకులు ఇంకా రక్షణలోకి రాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఆ వ్యక్తుల కోసం దేవుడిని అక్కడ ఆలస్య ఆలస్యం చేస్తున్నాడు రెండు వేల సంవత్సరాల కిందటమే నేను త్వరగా వస్తున్నా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని అభిలాష ఉన్నది ఆయన కోరుకుంటున్నాడు అందరూ మారాల ఏ ఒక్క ఆత్మ నరకానికి వెళ్ళడానికి వీళ్ళు దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డలమైన మనం కూడా ఆయన రాజ్యవ్యాప్తి జరగాలని మనం కూడా కోరుకోవాల కొంతమందికి మనము చెప్పినప్పుడు వాళ్ళు వినరు కానీ ఆ వ్యక్తి కొరకు మనము చెప్పి ఆ వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ హృదయంలో ఆయన మాట అగ్నిలాగా వెళ్ళి వాళ్ళ హృదయాలను బండల బండనే బద్దలు దేవుని మాట ఒక మనిషి హృదయాన్ని కదిలించలేదా నిజంగా నిజంగా కదిలిస్తుంది ఇక్కడ అంటున్నాడు నా మాట అగ్ని వంటిది కదా బండను బద్దలు చేయు వంటిది కదా ఒక బండనే బద్దలు ఒక హృదయాన్ని దేవుని కదిరించలేదా మనం ఒక్కోసారి ఏం చేస్తామంటే ప్రార్థనలో దేవ రాతి వంటి హృదయాలను మాంసపు గుండెగా మార్చాయా వాళ్ళ హృదయము రాతిలాగా మారిపోయిందయ్యా వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదయా వాళ్ళు మారాలా ప్రభా మనం ప్రార్థన చేస్తాం ఈ వాక్యము వాళ్ళ హృదయంలోకి మనం ప్రార్థన చేస్తాం దేవుడి దేవుడి ఇక్కడ ఇర్మియాలో రాస్తున్నాడు కదా బండను బదులు చేస్తే వంటిది దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ బండలాంటి హృదయాన్ని మాంసపుండెగా మారుస్తాడు మార్చి కొంత కొంత కొంతమంది వ్యక్తుల గురించి మనకు అనిపిస్తుంది ఎంత ఎంత ప్రార్థన చేసినా ఎందుకు వ్యక్తులు మారడం అనిపిస్తుంది చేసి చేసి చేసి తర్వాత వాళ్ళు మారినప్పుడు అప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇతను మారడానుకున్నాము ఈ వ్యక్తి అసలు దేవుడిలోకి రారనుకున్నాము ఈ వ్యక్తి వచ్చిన అక్కడ దేవుడు మనం ప్రార్థన చేసిన దేవుడు మనం ప్రార్థన చేసి మర్చిపోయాం దేవుడు మర్చిపోయాడా మరవలేదు ఎందుకంటే దేవుడు నిరంతరం మన ప్రార్థనలు ఆయన ఆయన ఆయన జ్ఞాపకంలో ఉంటాయి మనం ప్రార్థన చేసైనా మర్చిపోతాం కాబట్టి మనం ప్రార్థన చేసి మర్చిపోతాం దేవుడు మరబడు అక్కడ కార్యసిద్ధి జరిగిస్తాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు నా మాట అగ్ని వంటిది కాదా బండను బదులు చే ఇప్పుడు శరీరకు మేషకు అభిదేగులు అగ్నిగుణంలో పడబడ్డాడు అగ్ని వాళ్ళను కాల్చగలిగిందా కాల్చలేదు ఎందుకు వాళ్ళు దేవుని నిమిత్తము ఎందుకు వారు అగ్ని ఎందుకు కాల్చలేకపోయింది వాళ్ళని దేవుని నిమిత్తం వాళ్ళు చావుకైనా సిద్ధపడ్డారు ఇప్పుడు రాజు రాజు మాటకు వాళ్ళు లోబడలేదు మాటకు లోబడలేదు వాళ్ళు సాగిల్లో పడలేదు రాజు ఏం చేసిండు వాళ్ళని తీసుకెళ్లి పడేయమన్నారు అగ్నిగుణ అగ్ని వాళ్ళను కాల్చగలిగిందా కనీసం వాళ్ళ బట్టలకు అగ్నివాసన కూడా తగలలేదంట విసర బడ్డోళ్ళు కాల్చ విస్తర బడ్డోళ్ళు కాలారు కానీ విసరబడినోళ్ళు కాలలేకపోయారు దేవుడు దేవుని వాక్యం రెండంచులు గల కడ్గం దేవుడు ఎదుటి వ్యక్తితో మాట్లాడతారు మనతో కూడా మాట్లాడతారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం సపోజ్ అనుకుంటాం ఎందుకు అని కాల్చలేకపోయింది దేవుని దేవుని కోసం వాళ్ళు గొప్ప త్యాగం చేశారు అక్కడ త్యాగం చేసినప్పుడు వాళ్ళు చావునైనా వాళ్ళు కోరుకున్నారు నా వాళ్ళు కోరుకున్నారు కానీ వాళ్ళు నా మా ప్రభుకు తప్ప మేము వేరే దానికి సాగిల పడ వీల్లేదా అని అక్కడ వాళ్ళు స్పష్టంగా చెప్పారు వాళ్ళని అగ్ని అక్కడ కాల్చలేకపోయింది కాబట్టి అక్కడ వాళ్ళందరూ ఇరవై ఏడు సంస్థానాలు మొత్తము దేవుని తెలుసుకోగలిగారు దెబ్బకది రజారు అక్కడ ఆ సంస్థానం మొత్తము ఏసు ప్రభు ఏసు ప్రభుకు సాగిలపడ్డట్టు చెద్రకు మేషకు అవెదుగులు వాళ్ళ వాళ్ళు చేసిన ప్రవర్తన ద్వారా వాళ్ళు చావుకైనా సిద్ధపడ్డారు కాబట్టి అక్కడ దేవుని నామము మహిమపరచబడింది మరి వేరే ఒక నామము పరచబడలేదు ఇక్కడ ఇంకో మాట చదువుకుంటున్నాం యషయా గ్రంథము అరవై ఐదో అధ్యాయము యషయా గ్రంథము అరవై ఐదో అధ్యాయము గ్రంథము ఇరవై ఐదో రెండో వచనం చదువుతున్నాను రెండో వచనం కిందలు ఆయన చదువుతున్నాను రెండో వచనం చదువుతున్నాను తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనొచ్చు లోబడన ప్రజల వైపు దినమంతయ్యూ నా చేతులు చాపుచున్నాను దేవుడు అంట ఎవరైతే లోబడక దేవుని ఉన్నారో వారి కొరకంట ఆయన చేతులు దినమంతయ్యూ చాపుతున్నానని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని ఒక ఒకవేళ దేవుడు దేవుడు ఆయన చేతులు చాపినాడంటే అందరూ దేవుల్లోకి రావాలని రావాలంటే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నేనే సత్యమును మార్గమును జీవన అని ఉంది దేవుడు నేనే మార్గం సత్యం జీవనంటే మన బైబుల్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు మీ బైబుల్ గ్రంథంలో ఏసుప్రభు మీ దేవుని గురించి చెప్తారు అని వాళ్ళు ఎంతోమంది విమర్శించే వరకు కాబట్టి బైబుల్లోనే కాదు వేదాల్లో కురాన్లో గ్రంథాలలో కూడా ఏసు గురించి రాయబడి మొన్న మన కన్న కూడా చూపించండు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము చెప్పిందే వేదం మేము చెప్పిందే సత్యం అంటారు కాబట్టి దేవుడు దేవుడు పక్షపాతి కాడని బైబుల్ స్పష్టంగా రాయబడింది దేవుడు పక్షపాతి కాడు దేవుడు అన్యాసుడు కాదు ఆయన అన్నిటి గ్రంథాల్లో రాసించాడు అన్ని గ్రంథాల్లో అందరూ కలిసి అగ్నినే అర్చింతురు అనే మాట వేదాల్లో బ్రాహ్మణాల్లో ఉంది ఆ మాట ఎక్కడ తగిలిద్ది అంటే మనకు బైబుల్లోనే తగిలిద్ది కాబట్టి ఇప్పుడు వాళ్ళు అవి చదివి కూడా ఇంకా దేవుని విశ్వసించకుండా ఉంటే తర్వాత వారికి మార్గం ఏది ఇప్పుడు కొంతమందికి స్పష్టంగా చదివిస్తున్నా కొంతమంది ఏం చేస్తారంటే మూర్ఖంగా ప్రవర్తిస్తారనమాట మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు వారికి ఎట్లా కుమార్తె ప్రకటించాల ప్రభు అనంటే వారికి వారికి ఇప్పుడు వేదాలు చెప్పామనుకో మా దాల్లో ఉన్నది మాకే చదివి అంటారు కాబట్టి ఏం చేయాలా వాళ్ళు ఎట్లా రావాల ప్రభా రక్షణ మార్గంలోకి అని అంటే మన బైబుల్లో ఇప్పుడు బైబుల్ చూసి వాళ్ళకి చెప్తేనేమో మీ బైబుల్లో ఉన్న యేసుప్రభు గురించే మాకు చెప్తావు కదా మాకు ఏసుప్రబు ఎందుకు మాకు దేవుడు మా దేవుళ్ళు మాకు అంటారు మరి అన్నప్పుడు మనం ఏం చేయాల ఇప్పుడు గ్రంథాలలో చాలా మంది చాలా గ్రంథాల్లో ఉంది మొన్న మన కన్న కూడా చూపించిండు దేవునికి ముళ్ళ కిరీటంతో మృతబడాల ఏడుముళ్ళ గాయాలు పొందాలా కాలు చేతుల్లో మేకులు కొట్టబడాలా మేకులు కొట్టబడితే పక్కలో బల్లెపు పోటు కొడబడిద్ది కొరడాలతో ఆయన కొట్టబడతాడు కన్యక మరిగే గర్భాన్ని ఆయన పుడతాడని స్పష్టంగా రా కాబట్టి దేవుడు దేవుడు పక్షపాతి కాడు ఆయన అన్యాయసుడు కాదు ఆయనకు అందరూ మారమనసు పొందాలి అందరూ దేవుని రాజంలోకి చేర్చబడాలి ఏ ఆత్మ నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ యశ్యాగ్రంథంలో లోబడ ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నానని ఇక్కడ దేవుడు స్పష్టంగా రాస్తున్నాడు అయన దినమంతే చాపుతున్నాడు కాబట్టి ఆయన రెక్కల నీళ్ళకి వారు రక్షించబడతారు రాని వారు ఇప్పుడు ఇప్పుడు రాని వారికి మరి శిక్ష విధింపబడుతుందంటే వారు ఎట్లా ఎట్లా దేవుని తెలుసుకోవాలా వారి కోసం మనమే ప్రయసపడాల వారి కోసం మనమే మనం లేసి మనము అన్న చెప్తాడు మన సమయం మందును ఆ మనం దేవునికి ప్రార్థన చేయాల మన శరీరాన్ని లక్ష్య మన సమస్యలు లక్ష్య వారి కోసం మనమే ప్రయసపడాలి మనం రేయి మోతజాములు లేచి కొరకు లేచి వారి కొరకు చేతులు ఎత్తి మొరపెట్టినప్పుడు దేవుడు మన పట్ల కార్యసిద్ధి జరిగిస్తాడు ఎంతో మంది అసలు తెలంగాణ ప్రాంతంలో ఎక్టో చూసినా దేవుళ్ళలోకి రాకుండా వాళ్ళ వాళ్ళ వాళ్ళ వాళ్ళ సొంత ఆలోచనలు చొప్పున నడుచుకుంటారు మరి వాళ్ళ ఆత్మకు వాళ్ళ ఆత్మకు రక్షణ ఏది వాళ్ళు వారి రక్షణలోకి రావాలంటే వారి కోసం మనమే ప్రయాసపడాలి మనం ప్రార్థన చేసి వారి కోసం స్వార్థ ప్రకటి ఏదో ఒక విధంగా అగ్నిలో నుంచి లాగినట్లు కొందరినైనా మనము వారిని దేవుల్లోకి నడిపిస్తే దేవుడు వారి ద్వారా ఇంకా ఎంతమంది మార్చబడతారు అట్లా కొంతమంది అట్లా అట్లా అట్లా దేవుని స్వార్థ వ్యాప్తి చెందాల అక్కడ దేవుడు ఏమంటాడంటే నేను ప్రేమ ఉన్నా కాబట్టి మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి దేవుడు ఏమయ్యిండి మనకు ప్రాణం పెట్టిండు నా బిడ్డలు నశించుకోకూడదు నా బిడ్డలు నిత్య నరకంలోకి వెళ్ళాల పోయినసారి వాక్యంలో కూడా మనం చూసుకున్నాం ఆదాము అవ్వ చేసిన ఆ తప్పు తప్పు వల్ల దేవుడు తన ప్రాణానికి క్రయదనంగా పెట్టాడు తన ప్రాణం పెట్టినప్పుడు మనకు రక్షణ వచ్చింది దేవుడు ఒకరి కోసం గార్చాడా అందరి కోసం గార్చాడా రక్తం అంటే ప్రపంచ మానవాళి కోసం దేవుడు రక్తం గార్చండు మన రక్తం ఎంతమంది విని ఆ రక్తపు కోటల్లోకి ఎంతమంది వస్తున్నారు ఎంతమంది రావట్లేదు కాబట్టి మనం ఒక ఇంతగా పనిచేసే సైతాను పదింతలుగా ప పలితో పాలుగా ఇది చేశాడు అనమాట వాళ్ళు ఇప్పుడు ఒక ఆత్మ కోసం మనం ప్రయాసపడ్డామను ఒక శాతానికి ఇంకా ఒక వనుక అనమాట ఆ ఈ మనిషి ఒక వ్యక్తి కోసం వెళ్లి శువార్థ ప్రకటిస్తుంది ఆ వ్యక్తి కనుక మారిందా మన చేతుల్లో నుంచి ఆ వ్యక్తి వెళ్లిపోయినట్లే ఇంకా తనకి రక్షణ అనే వస్త్రం తన మీదకి రక్షణ అంటే బా మారు పొంది రక్షణ భాష పొందితే తన తన దేవుని రాజ్యంలో జీవగ్రంథంలో తన పేరు రాయబడింది రాయబడినప్పుడు దేవుడు ఆ బిడ్డను తన ఆత్మను స్వీకరిస్తాడు అప్పుడు సాతాను కోనికే కదా సాతాను ఏమంటాడు సాతాన్కు తనకు సమయం కొంచమే ఉంది అని అది రేయి కష్టపడుతుందంట మనము మనం సైతాన్నేమో పలు విధాలుగా అది తపన పడుతుంది కానీ దేవుని గురించి ఎరిగిన మనం యేసుప్రభే నిజమైన దేవుడు లోకరక్షకుడు ఆయన సత్య మార్గము మనము ఆయన ద్వారా తప్ప తండ్రి తండ్రి యొక్కకు ఎవరూ రాదని దేవుడు బైబుల్ స్పష్టంగా రాసిన్నాడు కాబట్టి అన్ని తెలిసిన మనము నశించిపోతున్న ఆత్మల కొరకు మనము ఆయన స్వార్థ వ్యాప్తి కొరకు ఆయన రాజ్య వ్యాప్తి జరగాలంటే మనము శ్రమ పడాల మనం భూమి తిన్నంత కాలమే శ్రమ పడతాం నుంచి తీయబడ్డ తర్వాత మనము శ్రమ అక్కడ మనం శ్రమ మనకు అక్కడ ఏం పని ఉండదు దేవదూతలకు అందరి దివ్యమైన సేవ దేవుడు మనకి కాబట్టి ఆయన సేవలో మనము ఆయన లోపడ ప్రజలకు దినమంతు నా చేతులు చావుచున్నాండి ఆ చేతు ఆ రెక్కలకి అనేకలు పరిగెత్తుకొని రావడానికి మనమే ప్రయాసపడాల మనమే వారికి రాజస్వార్థ చెప్పాల ఒక గుళ్ళో పూజారిని ఒక వ్యక్తి వెళ్ళి స్పష్టంగా అడిగాడంట మీరు ఈ మీరు ఈ వృత్తి చేస్తున్నారు కదండి మరి ఈ చేసినప్పుడు మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళిద్ది అని ఆ వ్యక్తి అడిగినప్పుడు ఆ గుళ్ళో ఒక పాపనలు చదువుతారు కదా ఆ మంత్రాలు చదివి చదివే మంత్రాలు పాపం పాపోహ పాప కర్మాన పాప సంభవ అన్నిదానం శరణం నాస్తి నాదనాద జనార్దన త్రాహిమం కృపయాం అని గుళ్ళొక పూజారి చదివేది ఏం చదువుతున్నాడంటే పాపం అంటే పాపిని పాపోహ అంటే పాపంలో పాపంలో ఉన్నాను పాప సంభవ అంటే పాపంలో పుట్ట సంభవించుట అంటే పుట్టుట నేను పాపంలోనే పుట్టాను అన్ని ఆ వ్యక్తి గుళ్ళో పూజారి నాదనాథ జనార్దన అంటే జనార్దనుడు అంటే దేవుడు నాదనాథ జనార్దన అంటే జనార్దన అంటే దేవుడు తాహిమాం కృపయాం దేవం అంటే కృపగల ఓ కృపగల దేవ నేను నీ సెలవును జొచ్చుతున్నాను అని ఆ గుళ్ళో పూజారిని ఒక వ్యక్తి వెళ్ళి స్పష్టంగా అడిగాడు మీరు ఇవన్నీ చదువుతున్నారు కదా మీరు ఒక దేవుణ్ణే వేడుకుంటున్నారు పాపిని అని మరి మీ పాపాలు పోవాలంటే మరి రక్తము క్రయధానంగా చెల్లించబడాలి కదా అని అంటే మీరు చెప్పేది నిజమేనండి బైబుల్లో ఉన్నదే స్పష్టం అని ఒక పూజారి ఒప్పుకున్నాడు ఇది నిజం ఇది సత్యం ఇక్కడ అబద్ధం నేను చెప్పట్లేదు ఎందుకంటే నా చెవులతో నేను విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను అతను ఒప్పుకున్నాడు ఒప్పుకొని ఏమన్నాడంటే మా వృత్తి కోసం మేము చేస్తున్నామండి ఇది బైబిల్లో చెప్పిందే సత్యం అది చెప్పిందే సత్యం కాబట్టి మా వృత్తి కంటే తన వృత్తి కోసం అనేకుల జనం మోసం చేస్తున్నాడు కదా అమరా ఆ నిమితము నిమిత్తము లెక్క ఎవరు అప్పజెప్పాలా మరి అతను అప్పజెప్పాలి కదా ఇప్పుడు సరే తన కోసం తను అట్లాగే చేస్తున్నాడు చేసినప్పుడు మరి తన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది తన నరకానికి వెళ్ళిపోతుందని నా అర్థమయ్యి కూడా అలా చేయడం అవసరమా దేవుడు ఏం చెప్పాడు బైబుల్లో నా నిమిత్తము తన తన ప్రాణం నిర్దేశించిన నాకు పాత్రడు కాడని దేవుడు మతేశ్వర్తలు స్పష్టంగా మాట్లాడు తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును తన ప్రాణమును తన ప్రాణం పోగొట్టుకున్నవాడు తను దక్కించుకుంటాడు అంటే దేవుని నిమిత్తము తన ప్రాణం కూడా లెక్క చేయకుండా దేవుని కోసం ప్రయాస పడేవాడు తన ప్రాణాన్ని దక్కించుకుంటాడు తన ప్రాణం తీపు కొరకు నా ప్రాణం పోతుందేమో అని తన ప్రాణం కొరకు దక్కించుకోవాలని చూసుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు కాబట్టి మనము ఏం చేయాలా దేవుని దేవుని స్వార్థ వ్యాపి చెందాలంటే మనమే పో మనమే దేవుని కొరకు ప్రయాసపడాల ప్రకటన గ్రంథంలో స్పష్టంగా ఉంటుంది ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేను వచనంలో మా చదువుతున్నాను ఎవని పేరైనానో జీవగ్రంథం అందు రాయబడినట్టు కన్నబడని ఎడలా వాడు అగ్ని అగ్నిగుండంలో వేయబడు పడవేయబడును జీవగ్రంథంలో రాయబడాలంటే ఆ వ్యక్తి రక్షణ బాప్తిసం పొందాల రక్షణ బాప్సం పొందితేనే తన పేరు జీవ గ్రంథంలో రాయబడింది ఒక పిల్లని స్కూల్లో చేర్చాలంటే ఆ అబ్బాయి పేరు రిజిస్టర్ రాయబడి ఉంటది అబ్బాయి అబ్బాయి రిజిస్టర్ రాయబడింది రిజిస్టర్ లో రాయబడినంతే రాయబ రిజిస్టర్ లో ఉన్నంత సేపు అతను స్కూల్లో స్కూల్కి వస్తున్నాడని అర్థం స్కూల్లో చదువుతున్నాడని అర్థం జీవ గ్రంథంలో రాయబడిందంటే ఆ జీవ రాయబడినప్పుడు దేవుని మారు పొంది సంఘం ఎదుట పాప పాపాలు ఒంపుకొని మారు రక్షణ వాసం పొంది దేవుడే నాకు నా ఇంకా నా ఇది మొదలుకుని నా జీవితకాలము నేను యేసు ప్రేసు ప్రభు నా సొంత రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను ఆయనే నా నిజమైన దేవుడు నా లోక రక్షకుడు నా పాప వాళ్ళని కడిగేస్తున్నాను ఏసు ప్రభు నేను అంగీకరిస్తున్నాను నా సొంత రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నానని తను ఒప్పుకున్నప్పుడు దేవుడు దేవుని దూతలు అక్కడ పొరలోక రాజ్యంలో సంతోషపడతారంట మారు మనసు పొందు మారు మనసు లేని నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పొరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం కలదు అని ఉంది మారు మనసు మారు ఇప్పుడు మారు మనసు పొంది రక్షణ భాషం పొందినారు వారి పేరు జీవ గ్రంథంలో రాయబడింది నీ జీవి మన జీవిత కాలం దేవుడు దేవుని ప్రభుని తప్ప మరలా మనము ఒకవేళ విగ్రహాల విగ్రహాల వైపు వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడ అందరూ కేవీఎం ఉన్న ప్రతి ఒక్కరు సేవ జీవితంలో ఉన్నారు కాబట్టి ఒక మారు మనసు పొంది రక్షణ భాషం పొందినవారు జీవగ్రంథంలో రాయబడిది రాయబడినప్పుడు తన నిత్యత్వంలో చేరబ చేర్చబడతాడు చేర్చబడ్డప్పుడు అప్పుడు ఆ వ్యక్తి రక్షించబడ్డప్పుడు ఆ వ్యక్తిలో ఇప్పుడు మనం రక్షించబడ్డాం మనం ఇంకొకరు మారాలని మనం తపన పడతాం ఇంకొక వ్యక్తి మారాలా దేవా సంవత్సరంలో ఆత్మలైనా మనం ఈ సంవత్సరం రెండు వేల నాలుగులో మనం అడుగుపెట్టాం ఎంతమంది ఆత్మ ఎంతమంది ఆత్మను ప్రభావితం మనం చేయాల వారి వారి కోసం మనము ఏదో ఒక రూపంగా మనం పత్రికల ద్వారానో ఒక పుస్తకం ద్వారానో పాఠ రూపంగాను దైవ వాక్య రూపంగాను ఏదో ఒక విధంగా వాళ్ళకి స్వార్థ ప్రకటించాల ఒకసారి మేమున్న నాయిరెడ్డి గుడి దేవిశ్రీస్టర్ వాళ్ళ చిన్నమ్మామయ్య కూతురు అనమ్మ కూతురు అప్పుడు వెళ్ళాం అసలు ఆమె దేవుడు ఆమె ఆత్మను ఎంత విచిత్రంగా పట్టుకున్నాడంటే నాకు అసలు ఆశ్చర్యం ఆమె లాస్ట్ స్టేజ్ లో ఉంది మూడు రోజులు నేను రాధికాంటి దేవస్ ఇస్తారు ముగ్గురం వెళ్ళి ప్రార్థన ప్రార్థన చేసినాం ఒక ఫస్ట్ రోజు సెకండ్ రోజు మూడో రోజు వెళ్ళాము ప్రేయర్ చేశాము ప్రేరర్ వేలేసాము ఆమెను వెళ్ళి చూడడానికి భయపడుతున్నారు వాళ్ళు అయితే మేము వెళ్ళి ప్రేర్ చేస్తున్నాము ప్రేర్ణలో ప్రార్థనలో ఆమెను పెడుతున్నాము ఆత్మ నశించుకోకూడదు ఆత్మ రక్షించబడాలా అని ప్రార్థన చేస్తున్నాం అన్న కూడా అక్కడికి వెళ్ళి ఆమెకు చూసి ప్రేయర్ కూడా చేసొచ్చుండు తర్వాత ఆమె లాస్ట్ స్టేజ్ లో ఆంటీ ఆమె ఫోన్ వాళ్ళ భర్త ఫోన్ తన ఆమె చెవి దగ్గర పెట్టినప్పుడు ఆమె ఫోన్ లో పాపాలు ఒప్పుకోమని పాపాలు ఒప్పుకోనంటే ఆమె ఆమె పాపాలు ఒప్పుకుందంట ఒప్పుకున్నప్పుడు ఆమె ఆత్మ ఎప్పుడైతే ఆంటీ ఫోన్ లో మాట్లాడి పాపాలు ఒప్పించిందో ఆమె ప్రాణం పోయింది ఆ మూడు రోజులు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రయాస దేవుడు వ్యర్థం చేయలేదు నాకు అనిపించింది ప్రభా ఇస్ వందనాలయ్యా మేమే ఆ మూడు రోజులు వెళ్ళాము ఆమె బాగుపడిద్దాననుకున్నాం కానీ ఆత్మ ఒకవేళ ఆమె ఆమె ఒకవేళ మేము వెళ్ళకుండా ఆమె ఇప్పుడు దేవి శిస్టర్ ఉంది కాబట్టి వాళ్ళకు చెప్పటము ఆమెకు దేవుని గురించి చెప్పింది ఆంటీని తీసుకెళ్ళింది ఆంటీ కూడా మూడు రోజులు వాక్యం చెప్పింది మేము ముగ్గురం ప్రార్థన చేసినాం మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ కోసం ప్రేర్లు పెట్టినాం ఆమె దేవుడు ఆమెకు ఆ దేవుడు ఈ దేవి శిస్తర్కి ద్వారా ఆమె ఆమెకు ఆంటీని తీసుకెళ్ళింది ఆంటీ ద్వారా మేము వెళ్ళాం వెళ్ళి ఆమెకు ప్రార్థన చేయటం దేవుని వాక్యం చెప్పటం వాళ్ళు అంటున్నారు మా ఆమె బాగుపడితే చాలా ఏమేమి నమ్ముకుంటామంటున్నారు కాబట్టి అని అన్నారు అయితే ఆమె రాష్ట్ర హాస్పిటల్ ఉన్నప్పుడు ఆంటీ ఫోన్ ఇట్లా చాలా సీరియస్ ఉందని వాళ్ళ భర్త ఆంటీతో చెప్పినప్పుడు ఆంటీ ఆమె ఎట్లయితే ఎట్లా అయింది ఆమె మంచిగా ఉంటే బాగైంది బాగలేకపోతే ఒకవేళ ప్రభు చిత్తమే దేవుడు తీసుకున్నానుకో ఆమె ఆత్మ నశించుకోకూడదని ఫోన్ ఆమె పాపాలు ఒప్పించింది పాపాలు ఒప్పించినప్పుడు ఆమె ఆ పాపాలు ఒప్పుకొని ఆ పాపాలు ఒప్పుకున్న మరుక్షణమే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఎంత ఎంత నాకు సంతోషం అనిపించింది ప్రభా ఈ సయాన్ని కొందనాలనైనా అంటే ఆ లాస్ట్ స్టేజ్ లో ఉన్న మనిషిని ఆత్మ కోసము ఎవరు వెళ్ళి ఇతని దేవుని నా గురించి నా మాటలు చెప్తారా వారికి దే హృదయాల్లోకి దేవుని మాటలు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అంటే నేను గొప్పగా చెప్పట్లేదు మేము వెళ్ళామని చెప్పట్లేదు అదే దేవుని మహిమ ఎక్కడ కూడా మనము సేవ జీవితంలో హెచ్చించుకోవడానికి వీళ్ళదు దేవుడు మన ద్వారా దేవుని పని జరిగిందంటే ఆయన కృప మన మనదంటూ ఏమీ లేదు దేవుడు వాడుతున్నాడంటే ఆయనకు మహిమ మనము మట్టి బొమ్మలం దేవుడు మనం వాడుకొని అనేక ఆత్మలు రక్షించబడితే చాలు అంతే ఆయన రాజ్య వ్యాప్తి భూమి మీద అనేకుల కొరకు మనం ప్రయసపడాలో ప్రయసపడి అనేకుల కొరకు మనం ప్రార్థించి వాళ్ళకు స్వార్థ ప్రకటించి వాళ్ళని దేవుళ్ళకి తీసుకొచ్చినప్పుడు వారు మారే అవకాశం ఉంటుంది అట్లాగా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరిని పేరు వెళ్ళినా జీవగ్రంథం అందు రాయబడినట్టు కనబడని ఏడాల అంటే జీవగ్రంథం అందు రాయబడినట్టు కనబడకపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు వాళ్ళ జీవగ్రంథంలో రాయబడినట్టు కనబడితే జీవగ్రంథంలో మన పేర్లుంటే మనము నిత్యత్వం చేరుతాం మన పేరు రాక మనము నరక మనం అంటే మన రక్షణ పొందాం రక్షణ పొందిన వారు చాలా మంది ఉన్నారు వారి కోసం మనమే ప్రయత్న మనమే తపన పడాలి రేయి ఒక్కొక్కసారి మన బాడీ సహకరించదు ఎట్లాంటివి అంటే మనము దే దేవుడు ఒక మంది మందిరం కడితే సైతన్న ఒక గుడి చేస్తాడంట దాని ముందు పక్కన అయితే ఇప్పుడు మనము ప్రార్థన చేసి చేసి చేసి మనము ఒక ఒక ప్రార్థన పరురాలంట ఒక వంద మంది దైవజనులతో సమానం అంట ఎందుకంటే ఇప్పుడు దైవజనులు వెళ్ళి స్వార్థ ప్రకటించే ప్రకటిస్తున్నారు మనం ఇక్కడ ప్రార్థన చేసే ప్రార్థన చేస్తున్నాం దైవజన్యులు అక్కడ ప్రా స్వార్థ ప్రకటిస్తున్నారు ఇక్కడ ఇక్కడ నశించిపోతున్న ఆత్మల కొరకు ఇక్కడ వ్యక్తి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ స్వార్థ ప్రకటించేది ఇక్కడ మనం ప్రార్థన చేసేది రెండు దేవుడు తీసుకొని మన ప్రాణం ద్వారా చీకటి బంధించి ఆ సువార్థ మనుషుల హృదయాలకు వెళ్ళేటట్టు దేవుడే జోక్యం తీసుకుంటాడు దేవుడు దేవుడు జోక్యం తీసుకున్నప్పుడు అక్కడ సువార్థ అక్కడ వాళ్ళ హృదయాలకి వెళ్లి ఫలిం ఫలింప జరిగిద్ది జరిగినప్పుడు అక్కడ ఆత్మ రక్షణలోకి వచ్చే అవకాశం ఉంటది మా మామయ్య కూడా చా చాలా చివరి స్టేజ్ లో దేవుడు తీసుకున్నాడు నాకు చాలా సంతోషం అనిపించింది మేము మా మామయ్య ఇంకా రేపు చనిపోతారు అనగా మేము ఈ రోజు వెళ్ళాం ఈ రోజు వెళ్ళి ఆయన మేము వెళ్ళినప్పుడు కొంచెము కొంచెం ఒక రకం బాగా మంచంలో పడి ఉన్నాడు మేము వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే మేము రాత్రి తొమ్మిది గంటలకు వెళ్ళాము అంటే ఏమన్నది నువ్వు వెళ్ళి వెళ్ళంగానే మీ మామయ్యకు పాపాలు ఒప్పి ఆయనకు ప్రేయర్ చేయన్నది అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం విగ్రహ సంబంధమైనది అని చేస్తున్నారు చేసినప్పుడు నాకు అనిపించింది వీళ్ళు ఇట్లా విగ్రహాల సంబంధమైనది చేస్తున్నారు మరి నేనేం చేయాలా నేను ఇప్పుడు చేస్తే కనుక వీళ్ళు అస్సలు ఒప్పుకోరా అనుకొని నేనేం చేశాను సరేలే అని ప్రేరేలు నా పక్కలో పెట్టుకొని ప్రేయర్ చేసుకొని పడుకున్నా దేవుడు నాకేం చూపించాడంటే మా మామే చనిపోయినట్టు చూపించాడు నేను దిగ్గుమణి ఇంకా లేచి ఏంటి ప్రభా మా మాయ చనిపోయినట్లు చనిపోయినట్టు నాకు అలబడింది ఏందని దిగుమని లేచి మా మా మా మా చూస్తే మా మామ అరుస్తున్నాడు అమ్మ అమ్మ అమ్మ రాజు రాజు అని కేకలేస్తున్నాడు నేను ఎమ్మెటే దగ్గరికి వెళ్ళా దగ్గరికి వెళ్ళి ఎస్సే ప్రభాని కొందనాలయ్యా అని ఆ ప్రేరలు తీసుకొని కాళ్ళకి తన బాడీ అంతా రూసి ఎస్సు ప్రభు నిజమైన దేవుడు మామయ్య నువ్వు ఆయన నిజమైన దేవుడు నువ్వు నీ జన్మ కర్మ పాపాలని నువ్వు ఒప్పుకో అని నేను మా మామే చేతో ఒప్పించా యేసుప్రభు నా సొంత రక్షకుడు అని నేను ఎట్లా చెప్తే తను అట్లా చెప్పాడు యేసుప్రభా నువ్వు నా సంత రక్షకుడు అని నన్ను నమ్ముచున్నాను నన్ను బాగుజే యేసుప్రభ అని రెండు చేతులు పసిపిల్లలాగా చేతులు పైకెత్తి తను అంటున్నాడు యేసుప్రభ నన్ను క్షమించు ఆ యేసుప్రభ నన్ను క్షమించు నీ రాజులు నన్ను చేర్చుకో నా పాపాలకు క్షమించు నా తప్పులు క్షమించు నా జన్మ కర్మ పాపాలన్నీ క్షమించని నేను చెప్పినట్లుగా తను కూడా ఒప్పుకొని చెప్పాడు చెప్పిన తర్వాత ప్రేరాయలు మొత్తం కాళ్ళకి తన శరీరానికి రూసి ప్రే ప్రేయర్ చేసింది చేసిన తర్వాత అంతకుముందు తన మాటలు మాటలు పలికాడు తర్వాత నిద్ర పడుకో ఏం కాదు తగ్గిపోతుందని నేను మళ్ళీ తన మీద చేయించి ప్రార్థన చేసి నేను మళ్ళీ వచ్చి నేను నేను పడుకున్నా పడుకున్నాక తన ఆ రాత్రి తనకు మంచి నిద్ర పట్టింది పడుకున్నాడు పడుకున్న తర్వాత మరుసరి రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాను హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్ లో జోన్ చేస్తే తను ఇంకా ఇంకా ఎక్కువ ఆయాస పడుతున్నాడు నేను తన కాళ్ళ దగ్గర ఉన్నా మళ్ళా వీళ్ళొచ్చి ఏమన్నా విగ్రహాల సంబంధమైన ఏదన్నా చేస్తారామన్నా తన కాళ్ళ దగ్గర నిలబడి ప్రార్థన చేసిన దేవా నీ చిత్తం బ్రతికించు మా మావే నీ చిత్తమైతే బ్రతికించు లేదంటవా ఈ ఆత్మ నశించిపోవడానికి వీల్లేదు అని తన కాళ్ళ దగ్గర ఉండి ప్రవ్వ ఈ ఆత్మ నీ రాజ్యంలో చేసబడాలా బ్రతికితే నీ కొరకు బ్రతకాలా లేకపోతే నీ నీ రాజ్యంలో చేసబడాలని తన కళ్ళ దగ్గరుండి ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తుంటే నేను ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెట్టానో ఒక అరగంట కూడా వేయలేదు మా మామే ఆత్మ దేవుడు తీసుకున్నాడు దేవుడు తీసుకొని ఇంకా తను అక్కడ హాస్పిటల్లోనే చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇంకా నాకు అనిపించింది ఇంకా ఇంటికి వచ్చి తనను ఇంకా భూస్థాపన చేయడం వల్ల జరిగింది తన శరీరాన్ని ఇంకా ఎట్లాగన్నా వాళ్ళు ఎట్లనన్నా పూస్తామని చెప్పి ఒక ఆత్మైతే దేవుని దగ్గరికి వెళ్ళింది కదా అనిపించింది నాకు దేవానికి వందనాలేసయ మమ్మలను తన మంచిగా ఉన్న నేను వెళ్ళి పడుకున్నా దేవుడు నాకు చూపించాడు అంటే నేను మర్చిపోయినా దేవుడు మర్చిపోలేదు ఆ ఆత్మ నా దగ్గరికి రావడానికి నేను పిలుచుకుంటున్నాను ఆత్మకు స్వార్థ ఆత్మ పాపాలు ఒప్పుకోవాలనుకుంటే అక్కడ ఎవరు అక్కడ ఎవరు పని చేయాలా నేను పనిచేయాల నేను ఆద పడుకున్నా దేవుడు నాకు చూపించాడు చూపించినప్పుడు నేను వెళ్ళి అయ్యో ప్రభ నేను ఎంత పొరపాటు చేసినని మళ్ళీ వెళ్ళి తనకి పాపాలన్నీ ఒప్పించిన కాబట్టి మనం ఎక్కడ కూడా అసమాధంగా మనం ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు దేవుని రాజ్యము ఎప్పుడు ఎక్కడ ఎలాగ జరుగు ఏం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితిలో ఉంది కాబట్టి మనము నశించిపోతున్న ఆత్మల పట్ల కలిగి మనము ఆయన రాజస్వార్థ వ్యాప్తి కొరకు మనం ప్రాయసపడి ఉండాల దేవుడు మనకు తగిన బహుమానం దేవుడు తన రాజ్యంలో సిద్ధపరిచే ఉంచాడు మనం చదువుకున్న మూల వాక్యం ఏంది అపోస్ల కార్యము పదిహేడో అధ్యాయం ఇరవై మూడవ చిన్న ఏదెన్స్ వారికి పౌలు స్వార్థ ప్రకటించాడు తెలియబడక మీరు దేనియందు విశ్వసిస్తున్నారో నేను దాన్నే ప్రకటిస్తున్నానని పౌలు ప్రకటించాడు కాబట్టి మనం అన్న జనుల మనసును నొప్పియక మనసు కష్టపెట్టక వాళ్ళకి స్వార్థ ప్రకటించి వాళ్ళని దేవుళ్ళలోకి నడిపేయడానికి ప్రయాసపడాలి మన కే ప్రతి ఒక్కరు దైవ చేసే ప్రతి కూడా అలాంటి ప్రస్తుతం ఉన్నారు కాబట్టి ఇంకా మనం దేవుని కొరకు ముందుకు పరిగెత్తే దేవుడు మన ద్వారా అనేక ఆత్మలు రక్షిస్తాడు దేవుడు ఈ చిన్న వాక్యం దేవుడు దీవించను గాక ఆమెను ప్రార్థిస్తున్నాం మహాగణుడా మహోన్నతుడా తేజమయ్య నీకు వందనాలేసయ్యా కౌలు ద్వారా నా ప్రభ మాకు నైనా అనేక పాఠాలు నేర్పించారు నైనా ఏదైనా వారికి స్వార్థ ప్రకటించాడో నా ప్రభా నీకు అయ్యా తెలియబడక మీరు దేని ఎందుకు విశ్వసిస్తున్నారు నేను దాన్నే ప్రకటిస్తున్నానని అయా పౌలు ఏదెన్స్ వారికి స్వార్థ ప్రకటించాడు అలాగే నా ప్రభా నుంచి మీరు మాట్లాడారు ప్రభా కుమరి తన కుండను చేసినట్టు ఇస్రాయేల్ ప్రజలకు నేను చేయనని మీరు మాట్లాడుతున్నారు ప్రభా లోబడ ప్రజల వైపు నా చేతులు చాపుతున్నానని యష్యా గ్రంథంలో మీరు మాట్లాడినారు ప్రభా నా నా మాట బండ వంటిది నా మాట అగ్ని వంటిది కాదా బదులు చేయ సుత్తి మీరు మాట్లాడుతున్నారు అయా మీరు జీవం గల భూమి ఆకాశం సృష్టించిన సుస్థికర్తవు నా ప్రభావ నీ మాట నీ మేము చేతబట్టుకొని ఇతరులకు ఎలాగో సువార్థ ప్రకటించాలో మేము ఎలాగో నడిపించాలో నా ప్రభావ మాకు మీరు నేర్పించి నా దేవా మమ్మల్ని యొక్క ఆయుధాలుగా వాడుకోండి నీ కొరకడ వరకు నమ్మకంగా జీవించే కృపణ మాకు దయచేయండి దేవాన్ని కొందనాలు అయా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయాల నీరు కట్టి ఫలింపజేసి అయా అయ్యా నీ అందు భయభక్తుల జీవించే జీవితం జీవించే జీవితం మాకు దయచేయమని సమస్త మహిమా గాంధ ప్రభావం మీరు మాత్రం పొందుకోమని ఏసు పరిశుధనంలో వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆశీర్వాదం ఇవ్వండి అన్నా మన ప్రభు ఏసు కృపా సమాధానం నడిపింటూ మనకందరికీ ప్రదర్శిస్తారు కుటుంబాలందరికీ సదాకాలం ఆ రీతిగా నిత్యం మనం ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు బుట్టి మీరు అందరికీ ఆరోగ్య స్వస్థత రక్షణ లోకలైన ప్రతి అందరికీ నిరంతరం ఆయన స్థితిస్తున్న బిడ్డలందరికీ సమాధానం సభ సంపూర్ణత రక్షణ కలుగుని దాకా మీరు ప్రజలందరి ప్రేజ్గా కి ప్రేస్ అందరికింగ్స్ట్